రైజ్లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి మనం యొక్క మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాము మన మధ్యలో ఉన్న గ్లోరీ సిస్టర్ మనకి స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు తర్వాత సుజాత సిస్టరు మనకి దేవుని పాట పాడతారు పరిశుద్ధరాయ మల రాజానికి వందనాలు తండ్రి ఏసుకృష్ణానికి వందనాలు తండ్రి ఇక్కడ నీ నాములు ఇద్దరు ముగ్గురు ఉంటే మీరు ఉంటారు దేవా మమ్మందల మీరు దిగండి ఇక్కడ నీ ఆత్మనారు దచ్చని రక్త పురోషణ దండి ముఖ్యంగా దినమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవాక్యం ద్వారా మీరేమో అతని మాట్లాడి దేవా నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసు కృష్ణ నడిచిన ఆమ్ తండ్రి యామేన్ ప్రైజ్లాడు బ్రదర్త సిస్టర్ naaku balamayee nakentho aanandam nakentho aanandam yesu christu naaku balamayee nakentho aanandam nakentho aanandam ఎటు తోచని పరిస్థితిలో గది లేని తల జాను ఎటు తోచని పరిస్థితిలో గది లేని తల జాను నా స్థితి గమని చాడు తన శక్తితో నింపాడు స్తి గమనించాడో తన శక్తితో నింపాడో నృదయం ప్రభుదాయ ప్రభు జీవము నాదాయ నృదయం ప్రభుదాయ ప్రభు జీవము నాదా ఏ సుక్రీస్తు నాకు యే నాకి ఆనందం నాకి ఆనందం దరిలీని లోకముల నా గురి దరిలీని లోకముల పరిగెత్తద గురివైప స్మరించుచుయి సునామం పరిగెత్ద గురి వైప స్మరించుచుయి సునామం నాహృదయం ప్రభుదాయే ప్రభు జీవం నాదాయే నాహృదయం ప్రభుదాయ ప్రభు జీవం నారాయస్ నాకు బలమాయే నాకి నందం నాకినందం నా కాలములో ప్రభు నామే పాడేదను ప్రభువాక్యము చాటింతును నాహృదయం ప్రభుదాయే ప్రభు జీవమునాదాయ నాహృదయం ప్రభుదాయే ప్రభు జీవమునాదాయ Jesus Christu nāku balamāe nākento ānandam nākento ānandam Jesus Christu nāku balamāe nākento ānandam nākento ānandam ్రదర్ మనకు దేవుని వాక్యం అందిస్తారు ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రైజ్లాడ్ సిస్టర్స్ బ్రదర్స్ ఉందన్నారు అందరికీ దేవుని పరిశుద్ధన మనకి స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం అలాగే సిస్టర్స్ కు బ్రదర్స్ కు అందరికీ మరి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థించుకొని మరి వాక్య ధ్యానంలోకి వెళదాం దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామంలో ప్రార్థిద్దాం స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధిడా కారణమేడా మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయా మరి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన సస్తలు చెల్లిస్తుంటున్నాం ప్రభు నా తండ్రి నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను శుద్ధీకరించి ప్రభు మీ సాక్షులుగా ఉండి ప్రభు అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా ఉండి ప్రభు అని ఎవరూ అనేకులను తిప్పినైనా మా తండ్రి ఈ రక్షణ స్వార్థను అందరికీ ప్రకటించే వారిగా మాకు సహాయం అనుగ్రహించి మీరు ఆత్మ నడిపింపుతో మామూల్ని కదిలించమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ దేవి నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుడు మరి ఆయన ఏర్పరచుకున్న ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉందో మనకు తెలియదు కాబట్టి మనము ఆయన నామాన్ని మైమపరిచేవారిగా ఉండాలని మరి దేవుని పేరిట మరి అందరికి మరి దేవుని వాకు ద్వారా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనుషులు భూమి ఎన్నో విధాలుగా ఉన్నారు ఒకరి తలంపులు ఒక రీతిగా ఉండకుండా మరి ఒక్కొక్కరి తలంపులు ఒక్కొక్క రీతిగా మనము కనిపిస్తూ ఒక్కొక్కరి నడబడి ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క మనస్వభావము ఒక్కొక్క రీతిగా ఉన్నట్లు గమనిస్తూ ఉంటాం అయితే మరి దేవుడు మరి నిన్న నేడు నిరంతరపు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి మరి మన ప్రభు అయిన యొక్క తండ్రి అయిన దేవుడు స్థుటి స్థుతింపబడును కాక యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు శుభాభివందనములు అని తెలియజేస్తున్నాం అయితే మరి మొదటిగా మనం చూసుకుంటే క్రైస్తవులమైన మనకందరికీ దేవుడు ఒక బాధ్యతను ఆయన వాగ్దానాన్ని మనకు తెలియజేసి మరి వెళ్ళినట్లు చూస్తున్నాం ఎందుకంటే ఆ వాగ్దానాన్ని విడిచి ఆశీర్వాదాల కొరకు పరిగెత్తి మనుషులు ఉన్నారు అందుకని ఆయన వాగ్దానం నెరవేర్చకుండా ఆశీర్వాదం రాదు అందుకని క్రైస్తవులు మన మనం మనందరికీ మన రక్షకుడును ప్రభువునైనా యేసు ఒక గొప్ప గురుతరమైన బాధ్యతను అప్పగించి ఉన్నాడు అది ఈ గురుతరమైన బాధ్యతను మనకు అప్పగించి ఉన్నాడు అదేంటంటే మీరు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించుడి అని అంటున్నాడు మనకు సువార్థ పదారాధ్యము పదిహేను పదార్లో మరి చెప్తూ ఉన్నాడు అందుకనే ఈ గొప్ప గురుతరమైన బాధ్యతను మనకు అప్పగించి దేవుడు మీరు సర్వ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని ఆయన చెప్పిడు పని మరి కొంతమందికే అది పరిమితమవుతుంది కానీ అది మనము తెలుసుకొని ఆయనను ప్రకటించే వారిగా ఉండాలని మరి దేవుడు ఆయన ప్రణాళిక అయి అందుకనే నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును ప్రభు యేసుక్రీస్తు యొక్క అపోసులలో ఆ గొప్ప ఆజ్ఞ ఆజ్ఞను చేబూని లోకమందంతటను సువార్తను ప్రకటించుతూ ఆయన మరణ పునరుద్ధానములను కూడ్చి సాక్షమీయగా అనేకులు వేసునందు విశ్వాసం ఉంచి ఆయన నామమున రక్షణ పొంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు మనమందరం కూడా క్రైస్తవులుగానే పిలువబడుతున్నాం కానీ వాళ్ళు చేసిన సేవ అపోస్తుల అపోస్తులు వాళ్ళు చేసిన ఆ యొక్క వాగ్దానాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నారంటే వాళ్ళు ఆత్మ ద్వారా కదిలిలు కదిలితే ఎంతోమంది రక్షణలోకి వాళ్ళ సువార్త విని మారు మనసు పొంది పాప క్షమాపణ నింతము యేసు క్రీస్తు నామంలో బాప్తి సం పొందినట్లు మనము బైబిల్లో చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో అందుకని మనము ఆయన వాగ్దానాన్ని మర్చిపోతున్నాం ఆయన అప్పగించిన బాధ్యతను మర్చిపోయి మన ఇంటి బాధ్యతలు మన బాధ్యతలు మన ఇల్లు మన సంసారం ఇదే కానీ మరి ఇంకెప్పుడు ఆయన బాధ్యతను మనం నెరవేర్చగలుగుతాం ఎందుకంటే ఈ లోక నటన గతిస్తుంది కానీ మనం ఎప్పుడు గతించిపోయే తెలియదు కానీ మరి నమ్మకమైన బల మంచిదాసుడని నీకు ఆ పేరొద్దా సువార్త ప్రకటించి ఒక మనిషిని ఒక ఆత్మను ఆయన యుద్ధకు నడిపించవా ఈయన వాగ్దానాన్ని ఎందుకు మర్చిపోతున్నాం మనం మర్చిపోకూడదు కదా అందుకనే అందుకని బాప్తిజం పొందిన వాడు రక్షింపబడతాడంట నమ్మి బాప్తిజం పొందుతాయి కానీ మరి ఆ నమ్మకాన్ని వాళ్ళలో మనం ప్రకటించాల అందుకనే మరి దేవుడు ఆ విధంగా ఆ మరి వాగ్దానాన్ని మనకు ఒప్పజెప్పాడు కానీ మనము ఏమాత్రం కూడా ఆ పని చేయలేకపోతున్నాము అందుకని వాళ్ళు ఏం చేశారు పునరుద్ధార సాక్ష్యమీయగా అనేకులు ఏసు అందు విశ్వాసం ఉంచి ఆయన నామమున రక్షణ పొంది క్రైస్తవులుగా పిలువబడుతున్న ఆయన నామమున రక్షణ పొందిన మనము క్రైస్తవుగా పిలువబడుతున్నాం కానీ రక్షణకు కారకులంగా ఏమాత్రము కాకుండా ఉన్నాం అందుకనే యేసు క్రీస్తు యేసు క్రీస్తును ప్రజలు మనలను మనలను వెతకరు మనమే వారిని వెతకాలి మనమే దేవుని నమ్మని వారి దగ్గరికి వెళ్ళాలి వారు మన యుద్ధకు రారు మనమే వారి యుద్ధకు వెళ్ళాలి వారు ఆయనను గుర్చి నేర్చుకున్నటకు మన యొద్ధకు వాళ్ళు రారు మనమే వారి యొద్ధకు వెళ్ళి నేర్పించాలి మరియు బోధించాలి లోకంలో సువార్త ప్రాంతాలు అనేకములు కలవు కాబట్టి ఏదో ఒక విధముగా వారికి క్రీస్తును ప్రకటించాల ప్రకటించే ఉండాల ఎందుకంటే ఆయన ఈ ప్రపంచంలో మరి దేనైనా సాధించటకు ఆయన ఒక్కడే సమర్థుడు బైబుల్ కథలు గొప్ప సంఘటనలు మరియు క్రీస్తు జీవి జీవితమును బోధించగలం ఆ విధంగా మనము వారికి బోధించి వారిని దేవుని యొద్ధకు నడిపించగలం యేసు ఒక్కడే అంటుండు ఏసు ఒక్కడే ఈ లోకములో పాపం లేని పరిశుద్ధమైన జీవితమును జీవించిన పరిపూర్ణమైన వ్యక్తి యేసు ఒక్కడే పాపము లేని పరిశుద్ధమైన జీవితం జీవించిన వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తి అంట మిగిలిన మనుషులందరూ పాపము చేయించు నశించుతున్న పాపులే సర్వకాలములలో గొప్ప పేరు ప్రఖ్యాతలున్న మనుషులు అనేకులు కలరు కానీ వారందరూ పాపము చేసి నశించుతున్న మనుషులే వారంట పాపం చేసి నశించుచున్న మనుషులే బైబుల్ కాలంలోనున్న భక్తులు కూడా భక్తుల గురించి ఏముందంటే బైబిల్ కాలంలో ఉన్న భక్తులు కూడా అనేక విధములుగా పాపం చేసి పాపులుగానే మిగిలిపోయి పరిపూర్ణులుగా ఏ పాపము చేయకుండా ఉన్న వ్యక్తి ఎవ్వరూ లేరు ఎందుకంటే దేవుడు ఆదామును తన స్వరూప తన పోలిక చొప్పున సృష్టించినప్పటికీ అతడు ఏదెన్ను తోటలో పాపం చేశాడు నీతిమంతుడిగా ఎంచబడిన నీతి ఎంచబడిన నోవాహు మధ్యము సేవించి మత్తుడై పాపం చేశను ఈ విధంగా మరి చూసుకుంటే ఇది నేరం ఓపే విధానాలు కావు కానీ మరి దేవుడే ఈ విధంగా మరి గొప్ప విధానాలు ఆయన్నే మరి రాయించాడు దేవుని యొక్క గొప్ప సేవకుడైన మోసే ఇజ్రాయేలుల కన్నుల ఎదుట ఆయన పరిశుద్ధతను సన్మానించినట్లు ఆయనను నమ్ముకొనక పాపము చేసను అదే ఉంది సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము ఏడో వచనము పన్నెండు వరకు అందుకనే మోషే గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని యొక్క గొప్ప సేవకుడైన మోసే ఇజ్రాయేలు కన్నుల ఎదుట ఆయన పరిశుద్ధతను సన్మానించినట్లు ఆయనను నమ్ముకునక పాపము చేసిన అందుకనే మోషేయం కూడా మరి బండతో మాట్లాడమంటే బండను కొట్టినందుకు అది ఒక పాపముగా ద్రోహులారా అది దేవుడు పాపముగా పరిగణించాడు ఆయనను కానాన దేశానికి మరి పోకుండా చేశాడు అయితే దేవుని యొక్క హృదయానుసారుడైన దావేదు దేవుని యొక్క హృదయా హృదయానుసరుడైన దావేదు ఉరియా ఉరియా భార్యను మోహించి ఉరియాను అత్త చేయించాడు అది రెండో సమయంలో పదకొండు 14 పదిహేడులో మనం చూడగలం అయితే ఈ యొక్క దేవిని హృదయానుసరుడైన కూడా ఉరియా భార్యను మోహించి ఉరియాను అత్త చేయించండి కాబట్టి అతడు కూడా మరి పాపాన్ని చేసినట్లుగా మనం గమనించగలం ఎందుకంటే అతనికి తన కొడుకుతోటి ఎన్నో విధాలుగా హింసలు కలిగినట్టు దేవుడైతే ఊరుకోడు కాబట్టి అందుకనే ఎవరు విచ్చిన పంట వాళ్ళే కోయగలరు అందుకని దేవుని చేత ఎనుకొనబడిన పేతూరు తన ప్రభువైన ఏసును ఎరగరని బొమ్మారు బంకి పాపం చేశను మత్త వార్త ఇరవై ఆరు అరవై తొమ్మిది పౌలు ఏమంటుండంటే నేను పాపులందరిలో ప్రధానుడనని చెప్పుకునేను అవును ప్రధానుడను పాపులలో మొదటివాడను నేనే అని పౌలు గారు చెప్పుకుంటున్నాడు అందుకని ఒకటి తుమ్మతి ఒకటి ఒకటి అయితే దేవుని ప్రేమ యేసు ద్వారా ప్రత్యక్షమై తన అద్వితీయ కుమరునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నితజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను చూడండి ఎందుకంటే ఆయన ఆయనను మనకు అనుగ్రహించిండు దేవుడు అందుకనే ఆ యొక్క మొదటి యుగములలో ఆ విధంగా ఆదాము చేసిండు అయితే మన మోషే కాలంలోకి వచ్చినప్పుడు పితృల యాగము ఆ సృష్టి ఆరంభము నుండి సినాయి పర్వతం మీద మోసే నుండి పద్ మూషే దేవుని యోద్ధ నుండి పద్నాగ్రులు ధర్మశాస్త్రం పొందుట వరకు ఆ యుగములో దేవుడు కుటుంబము యజమానులతో ప్రత్యేకముగా మాట్లాడాడు అప్పుడు వారికి లిపి లేదు ఆరాధన జంతుబరులు బలిపీఠము అర్పణలు మోసే యుగము దేవుని యుద్ధ నుండి మోసే పదియాజ్ఞలు ధర్మశాస్త్రం పొందుట నుండి ఏసు శిలువ మరణము పొందు వరకు మోసే యుగంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడండి అయితే ఆరాధన జంతుబరులు అర్పణలు ప్రత్యక్ష గుణారము సమాజ మందిరములు దేవాలయము అయితే అట్టి వరకు అక్కడ మోస యుగం అయిపోయాక ఇక్కడ క్రీస్తు యుగము యేసు క్రీస్తు శరీరము శిలువ మీద నుండి దించుట మొదలుకొని యుగాంతం వరకు నేడు దేవుడు తన కుమారుని ద్వారా అంటే వాక్యము ద్వారా మనతో మాటలాడుస్తున్నాడు అందును బట్టి దేవుకి వందనాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మరి మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా కానీ దేవుడు ఒకడైనా వాడు ఆయనే రాజు రక్షకుడు కాపరి విమోచకుడు అందుకనే వీళ్ళంతా ఈ విధంగా ఉన్నారు కానీ దేవిని కొరకై తన్ను తానే దేవిని కొర శ్రుక్రీస్తు కొరకై తనను తానే మరి అప్పగించుకొని ఆయనకు సలెండర్ అయి మరి ఏ స్థితిలో ఉన్నా మరువని మరి ముగ్గురు విష ముగ్గురు వ్యక్తుల గురించి మనము చూసుకుందాం ఎందుకంటే వారు ఏ విధమైన జీవితాన్ని క్రీస్తు కొరకు జీవించరు మనం తెలుసుకుందాం అయితే మత్తైసు వార్త పంతొమ్మిదో అధ్యాయము చూడండి మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండో వచ్చిందండి మత్తైసు వార్త పంతొమ్మిది పన్నెండు చదువుతా చదువుతానన్నా తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన గలరు మనుషుల వలన నపంసకులుగా చేయబడిన నపంసకులను గలరు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తాము నపంసకులుగా చేసుకునిన నపుంసకులను గలరు చాలు చాలు మరి దేవి నామానికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఈ వ్యక్తులు ఏ విధంగా ఉన్నారంటే తల్లి గర్భం నుంచి పుట్టిన నపుంసకులు కలరు అంటున్నాడు తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు చూడండి ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను మరి ఈ విషయానికి వస్తే ఈ సకుల విషయంలో మరి మనం చూసుకుంటే విషయ గ్రంథంలో మరి మాట్లాడుతున్నాడు ఎషయ ముప్పై తొమ్మిది ఆరం నుంచి రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పిత్రులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవదరని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిస్తున్నాడు మరియు కరెక్ట్ అయితే రాబో దినములలో ఏమూ మిగలకుండా రాబో మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును అవులోను పట్టణమునకు ఎత్తుకొని పోగుదరని సైన్యముల కధిపత్యగు యహోవా సెలవిచ్చుతున్నాడు సెలవిచుతున్నాడు అవును ఎందుకంటే ఈజికేయ రాజు ఆ బబ్లో నుంచి వచ్చిన ఆ యొక్క ఆయన సమకూర్చిన సమస్తమును ఆయన చూపించాడు కాబట్టి ఆయన మరి ఈ విధంగా నువ్వు చేసిన ఈ తప్పుకు మరి దేవుడు ఈ విధంగా రాబో దినములలో ఏమి మిగలకుండా నీ ఇంట్లో సమస్తమును నేటి మీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దాచిపెట్టినదంతూ బబులోను పట్టణముకు ఎత్తుకొని పోవదురు అని సైన్యములకు అధిపతి చదువు దీన్ని ఏడో వచనం మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతాను బబులోను రాజు నగరునందు నపంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవదురు చూడండి మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరు నందు చేయుటకై వారు తీసుకుని పోదరు చూడండి వీరు మరి ఈ నపుంసకులు అనే విధానం గురించి మనము మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ నపంసకుల విషయంలో మరి మనము ముగ్గురు నపుంసకులను మనము చూడగలం ఎందుకంటే వీళ్ళు చూడండి అదే ఏషియా గ్రంథం ముప్పై ఈ గర్భమందు పుట్టిన పుత్రుసంతును బబులోని రాజు నగరు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు అయితే మరి ఆయన నపంసకులుగా చేయడానికి ఈ రాజకుమారులు వీళ్ళు వీళ్ళు రాజకుమారులవి కూడా దేశానికి వెళ్ళి మరి నకు నపుంసకులుగా చేయబడ్డారు వారు ఎవరంటే మరి దానియలు షడ్రక్ మిషక్ అభజ్ఞు అనేవారు అందుకనే మరి దానియలు గ్రంథంలో కూడా ఆ విధంగా నపుంసకుల అధిపతికి మరి వారిని అప్పగించడం జరిగింది ఎందుకంటే ఇది బాధాకరమైన విషయం ఎందుకంటే రాజకుమారులు వారు వారిని జీవితం లేకుండా వాళ్ళను నపుంసకులుగా చేసినట్లు మనము చూస్తున్నాం అందుకనే దానియలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి ఏడు వరకు మనం చదువుకున్నాం జగు యుహోయాక్యము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెప్కద్ నేజరు మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభువు యూధారాజగు యుహోయాక్యమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశములోని తన దేవతలయములకు తీసుకొని తన దేవతలయపు బొక్కసములో ఉంచెను దేవతాల యపు బొక్కసములో రాజు అప్పెనజు అను ఒక రాజు అప్పెనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించును ఇజ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులైన అది ఇజ్రాయేలీల రాజ్యవంశములలో నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యులైన వారు ముఖ్యులైన లోపము లేని వారు సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలుసుకున్న వారై రాజనగరునందు నివసింపదగిన కొందరు బాలులను రప్పించి కదిలీయుల విద్యను భాషను వారికి నేర్పుము అని మరి ఈ రాజకుమారులు మరి ఇలాంటి విద్యను నేర్పాలని ఆ యొక్క నపుంసకుల మరి అధిపతికి చెప్తూ ఉన్నారు కానీ వీళ్ళు మరి ఎవరంట వీళ్ళు రాజకుమారులు రాజవంశంలో పుట్టిన వారంట వీళ్ళు కానీ ఆ దేశానికి కొనిపోయి వాళ్ళను నపుంసకులుగా చేసిరు వీళ్ళు అయితే అందుకనే మొదట మరి తల్లి గర్భం నుంచి పుట్టిన నపుంసకులు మనుషుల చేత చేయబడిన నపుంసకులు మరి పరలోక రాజ్యము కొరకు తమము తామే నపుంసకులుగా చేయబడిన వారు కూడా అందుకనే వీళ్ళు మనుషుల చేత మరి చేయబడిన నపంసకులుగా మిగిలిపోయారు అయితే మరి మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండియు తాను పానం చేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుటి నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెనులలో చాలు అయితే ఈ రాజు తినే భోజనాన్ని కూడా నిరాకరించరు ఎందుకంటే వాళ్ళు శాకాహారులుగా వాళ్ళ సాక్ష్యాన్ని మాత్రము పోగొట్టుకురలేదు ఎందుకంటే ఒక దేశంలో ఉన్న కూడా వారు వారి షడ్డ మిషక్ అభెజ్ఞోలు అనేవారు ఆయన దేవుణ్ణి స్థుతించే వారిగా ఉన్నారు ఘనపరిచే వారిగా ఉన్నారు వారు వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకునే వారిగా ఉన్నారు చూడండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు కానీ వాళ్ళు రాజకుమారులు చూడండి వాళ్ళు రాజకుమారులుగా ఉన్నారు మూడో అధ్యాయము మూడో అధ్యాయము పది పదహారు వచ్చిన మూడు పదహారును మిషకును అభిజ్ఞయు రాజుతో ఇలాగు చెప్పి నెక్క ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియూ నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియూ తెలుసుకునుము తెలుసుకోనము ఆయనకు ఒక ఛాలెంజ్గా ఇలా పడ్డారు వీళ్ళు షడ్రక్ మిషక అభిజ్ఞ ఎంత తెగింపండి ఇది ఒక అన్య దేశంలో ఉండి వీళ్ళు బానిసలుగా పోయి వాళ్ళను నపుంసకులుగా చేసినా కూడా వాళ్ళు దేవిని బట్టి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఆయనను ఒక రాజా అనట్లేదు షడ్రక్ మిషక్ అభిజ్ఞులు వారు వాళ్ళు ఏమంటున్నారంటే రాజుతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరిగి ఆయన పేరు వెటి పిలుస్తున్నారు నెబ్కథ నేజర్ ఇందును గుర్చింది ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి ఈ అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియో నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకోను అంటుడు అంటే మరి అంత విధానంలో వాళ్ళు ఏ దిక్కు దిశ ఆ యొక్క రాజ్యంలో వారు ఎంత దేవిని మహిమపరిచే వారిగా ఉన్నారంటే మనం ఒకసారి గమనిస్తే మనకు మన ఇంట్లో కూడా కనీసం దేవిని హృదయపూర్వకంగా ఆరాధించే టైము దొరకని స్థితిలో మనుషులు దేవునికి టైం ఇవ్వని స్థితిలో ఉన్నారు కానీ వాళ్ళు ముమ్మారు ప్రార్థించారు దేవుణ్ణి మూడు టైములు ప్రార్థించిరు వాళ్ళు కానీ ఆయన మరి సమర్థుడు అని దేవుని సాక్ష్యము పొందుతున్నారు అందుకని మరి మనము ఆ సాక్ష్యము పొందేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే వాళ్ళకు భయము లేదు వాళ్ళ ప్రాణముల మీద వాళ్ళకు నమ్మకం లేకున్న దేవుడు మమ్మలను కాపాడుతుండకు సమర్థుడు మమ్మల్ని ఎంత హింసిస్తున్నారో అగ్నిగుండంలో వేస్తానంటున్నారని భయపడలేదు వాళ్ళు వాళ్ళని వేసిన మనుషులే అగ్ని జ్వాలల ఆ జ్వాలలకే వాళ్ళు గాలిపోయారంటారు బలిష్ఠులైన వారు మరి వీళ్ళు గాలిపోలేదు అంటే అంత నమ్మకము మరి వాళ్ళు పెట్టిరుమారు ప్రార్థించిరు కన్నిటితో ప్రార్థించిరు దేవా ఈ అన్ని దేశంలో మమ్మల్ని నుంచినా కానీ మీ నామానికి మేము ఎంత మాత్రమను మరి కలంకము తేకుండా మేము నిష్కలంకంగా నిన్ను స్థుతిస్తామని వాళ్ళు మరి ఘనపరిచే వారిగా ఉన్నారు అట్టి తెగింపు మరి దేవుడు అందరికీ ఇచ్చి కాని మనము దాన్ని పాటించక ఆయన శక్తిని మనము ఆశ్రయించక మనం తెలుసుకోలేకపోతున్నాం మరి వాళ్ళు తెలుసుకున్నారు దేవుని గొప్పతనాన్ని చూడండి అపసుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో మనము ఇంకొక ఒక వ్యక్తి గురించి మనం చూస్తాము అంతటా వారు సాక్షమించు ప్రభు వాక్యము బోధించి ఎరుశులేమునకు తిరిగి వెళ్ళుచు సమరయులు అనేక గ్రామములలో సువార్త ప్రకటించు వచ్చిరి ప్రభు దూత నీవు లేచి దక్షిణములుగా వెళ్ళి ఎరుశులేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కలిసి కొమ్మని కినిపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద కందాకే క్రింద మంత్రి అయి ఆమె అంతటి మీద నున్న ఐథియోపియుడైన ఆరాధించుటకు ఎరుసలేముకు వచ్చాను వచ్చి ఉండెను చాలు దిలీప్ చూడండి ఇక్కడ మరి ఇక్కడ ఒక నపంసకుడు కనిపిస్తున్నాడు ఎందుకంటే ఇతడు తల్లి గర్భము నుండి పుట్టినప్పుడే మరి ఆయన చరిత్ర లేదు కానీ కాకపోతే మరి ఆయన తల్లి గర్భమున పుట్టినప్పుడు నపుంసకులుగా పుట్టినవారు అని అన్నాడు మొదట మా తైసు వార్తలో మరి మరేమన్నాడంటే మనుషుల వలన చేసిన వారు కానీ పరలోక రాజ్యం గురించి తమను తామే నపుంసకులుగా చేసుకున్నవారు ఇతడు రెండో కోణానికి సంబంధించిన కాకపోతే మొదట తల్లి గర్భము నుండి పుట్టిన ఈ వ్యక్తి మరి నపుంసకుడుగానే పుట్టాడేమో అందుకని ఈయన చరిత్ర లేదు అయినను మరి ఈయనేమంటుడు కందకేంద్రి కందకే మంత్రి అయ్యి ఆమె యొక్క అంతటి మీదను అతియోపియుడైన నపుంసకుడు ఆరాధించడకు ఎరిశలేమునకు వచ్చేయుండే చూడండి ఈ నపుంసకుడు మరి ఎరుషలేమునకు వెళ్తున్నాడు ఎందుకంటే దేవిని సేవించడానికని ఆయన బలి బయలుదేరాడు అప్పుడు ఆయన వెలుసుండగా మరి మరి ఆత్మ ఆయనతో మాట్లాడుతూ ఉన్నది కనుక సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింప వలన అని ప్రభువు నియమించిన నియమించి ఉన్నాడు అయితే నేనైతే ఈ విషయాలు మరి సువార్త విషయం నుంచే మొదటగా వచ్చినట్లు మనం గమనిస్తున్నాం అందుకనే ఆ నకుంసకుడు మరి పిలుపుతో నీవు రదము దగ్గరకు పోయి అతన్ని కలుసుకొనమని చెప్పిండు ఎందుకంటే ఆ యొక్క ధనాగారం మీద ఆయన మరి అధికారిగా ఉన్నాడు ఆరాధించటకు ఎరుసలేమునకు అతడు వచ్చి ఉన్నాడు కాబట్టి అతడు తిరిగి వెలుసు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆయన ప్రవక్త అయిన గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు అప్పుడు ఆత్మ పిలుపుతో నువ్వు ఆ రదము దగ్గరకు పోయి దానిని కలుసుకునువని చెప్పాను చూడండి అక్కడ రథము వెళుతూ మరి ఏషేయ గ్రంథమును ఆ చదువుతున్నాడు చదువుతూ ఉంటే మరి నువ్వయ్ అతన్ని కలుసుకో అని చెప్తూ ఉన్నాడు ఆత్మ అప్పుడు ప్రవక్త ఏషేయ గ్రంథము చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనానూ నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూడా కూర్చుండమని పిలిప్పును వేడుకునేను చూడండి నపుంసకుడు ఆయన ఆరాధించుటకు ఆయన దేశం నుంచి వచ్చి మరి ఆ యొక్క ఇషయ గ్రంథాన్ని చదువుతున్నాడు అప్పుడు మరి ఆయన మరి ఎవరిని గురించి ఈ మాట మాట్లాడుతున్నాడని మరి అడిగినప్పుడు అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవను గూర్చి ఇలాగా చెప్పుతున్నాడు తన్ను గూర్చియా వేరొకను గూర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపును అడుగుతున్నాడు పిలుపును అడిగేటప్పుడు అతడు లేఖనములు చదువుతున్న భాగము ఏదనగా ఆయన గొర్రెపిల్ల వలె వదుకు ఒత్తు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఇలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవక ఉండెను అని ఆయనకు బోధిస్తూ ఉన్నాడు ఆయన ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు ఆయన ధీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ ఆయన సంతానమును ఎవరును వివరించరు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని ఆ అప్పుడు ఆ నపుంసకుడు ప్రవక్త యువను గుర్చి ఇలాగా చెప్తున్నాడు తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపును అడిగిండు పిలుపును అడిగినప్పుడు అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసు యేసును గూర్చిన సువార్త ప్రకటించుడు ఎందుకంటే మనం సువార్త ప్రకటించే వారిగా ఉండాల ఆ నపుంసకునికి సువార్త ప్రకటించింది కానీ దేవుడు మరి ఆయనకు నపుంసకునికి మరి ఇష్టము భయము భక్తితో ఉన్నాడు అందుకనే ఆయన ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు మరి ఈయన ఈ యొక్క మీద ఉన్న అధికారిగా ఉన్నాడు మరి ఈయన అధికారి కానీ నపుంసకుడు కానీ వాళ్ళు దేవిని అంత భక్తిగా ఆరాధించే వారిగా ఉన్నారు అయితే మరి దేవుడు మరి ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఎన్నడు మాట తప్పేవాడు కాడు అపోసుల కార్యము తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం చూస్తే ఇక్కడ ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యోగకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చనుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్న ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు చూడండి ఈయన మరి అయ్యా మరి నీ సంఘాన్ని ఎరిశులీమునందు పాడు చేసి అందరినీ చెరసాల్లో వేసి బంధించి కొందరిని గాయపరిచి గాయపరిచిన వ్యక్తి ఈ మరి ఈ దేశానికి ఇక్కడ కూడా ఆయన మరి బయలుదేరండి బయలుదేరండి కాబట్టి మరి హింసించే ఈయన మనను దేవుని ఆరాధించే మరి నిన్ను ఆరాధించే ఈయన మరి ఈ పట్టణానికి కూడా చూసిండు మరి మరి వీళ్ళను కూడా మరి బంధించి తీసుకెళ్ళడానికి మరి ఈయన వచ్చిండు మరి దేవునితో మాట్లాడుతున్న అననీయ ఈ విధంగా సమాధానము దేవుడే ఇస్తున్నాడు ఇక్కడను నీ నామమును ప్రార్థన చేయవారిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చింది అయితే అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువు అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము అన్న జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటుడు మరి పౌలు ఆ విధంగా ఒక సాధనముగా వాడుకుంటానని అంటున్నాడు అందుకనే మరి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత తెగింపు ఈ వ్యక్తి ఈ పౌలు అనే వ్యక్తి ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ప్రయాణము మరి దుష్టిని విధానంలో ఉన్నాడు సౌలుగా ఉండి దుష్టిని విధానంలో ఉన్నాడు ఒకప్పుడు ఈ కొత్త నిబంధన సౌలు మరి దుష్టినితో ప్రారంభమైంది ఆయన ఆయన నడవడి ఎందుకంటే ఆయన పాత నిబంధనలు పాటించి అన్ని వ్యతిరేకంగా మరి క్రీస్తుకు వ్యతిరేకమైన విధానాలు చేశాడు కానీ ఆయన లాస్ట్కి వచ్చేసరికి చివర విషయాలలో మరి ఆయన మరి దేవిని అంగీకరించి ఆయననే నిజమైన దేవుడు అన్నట్లు ఆయన మరి దేవునితో తర్వాత ప్రారంభించాడు మొదట ఆయన శరీరాంశంగా ఉన్నాడు తర్వాత ఆత్మానుసారంగా మారిపోయిన ఈ సవులు పౌలు సవులు పౌలుగా మారిడు అందుకనే ఆయన ఏమంటుండంటే అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమైనాడు అంటుడు అవును నేను ఏర్పరచుకున్న సాధనము ఇతడు అంటుడు అతడు నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపునని చెప్పిండు దేవుడు ఎననీయతో మాట్లాడుతున్నాడు అయితే మరి యొక్క సవులు మరి ఈ మూడో వ్యక్తిగా మనము పరిగణించుకోవచ్చు మతైసు వార్త అదే పంతొమ్మిదో అధ్యాయములు మనము చూసుకోవచ్చు మత్త వార్త పంతొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనంలోకము నిమిత్తము నపంసకులుగా మారిన తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు నపుంసకులను గలరు అయితే ఇతడు పరలోక పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని చేసుకున్న నపుంసకులను గలరు ఈయన మూడో వ్యక్తిగా మనం ఇక్కడ గమనించొచ్చు ఇతడు ఇతను ఒక సాధనమై ఉండి తాన తనకున్న ప్రతి అవయవాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు ఆయన నేత్రాశ శరీరాశ జీవపు డంబాలను చంపుకున్నాడు ఆయన సేవ గురించి యేసు క్రీస్తును ఎప్పుడైతే ఆయన చూసిండో అప్పుడు ఆయన తన కనుల నుండి పొరలు రాలిపోయి ఆయన సంపూర్ణమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు అందుకనే ఆయన మరి ఆయన ప్రతి ఒక్క అవయవాన్ని ప్రతి ఒక్క ప్రేరేపించే ఒక ఎలాంటి వ్యతిరేకమైన ఆ యొక్క వేదనకు గురి కాకుండా ఆయన ప్రతి ఒక్క మరి ఆశను ఆయన అణచివేసుకున్నాడు అప్పావులు గారు ఎందుకంటే అతను తనకు తానే నపుంసకులుగా చేసుకున్నట్లు ఇక్కడ మనం గమనించొచ్చు ఆయనకు నపుంసకుడు అనే పేరు లేకున్నా కానీ పరలోక రాజ్యము నిమిత్తము మరి ఆయన చాలా వరకైతే పరలోక రాజ్యము నిమిత్తము తమ్ము తామే నపంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పిండు కానీ అది మరి ఇది నిజముగా మనము గమనించచ్చు ఎందుకంటే ఆయన ఎలాంటి పాపానికి ఏమాత్రము చోటీయ్యలేదు ప్రతి ఒక్క వ్యక్తిని హెచ్చరించుతూ బలపరుస్తూ సువార్త చెప్తూ ఎన్నో జీవితాలను బలపరిచి ఆయన క్రీస్తు యుద్ధకు నడిపించాడు అలాంటి బలమైన సేవ చేసిన పౌలు కూడా ఒక నపుంసకునిగా మరి తన్ను తానే పరలోక రాజ్యానికి మరి నపుంసకులుగా చేసుకున్న ఈ వ్యక్తి మరి మరి అని మనం అనుకోవచ్చు ఎందుకంటే మరి ఇక్కడ ఎవరు లేరు ఎందుకంటే ముగ్గురు గురించి రాయబడింది ఎందుకంటే తల్లి గర్భంలో నుండి పుట్టిన నపుంసకులు కలరు మనుషుల వలనకులుగా చేయబడిన నపుంసకులు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే ఆయన ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని ఏసుక్రీస్తూ కొరకాయి సమర్పించుకున్నట్లుగా మనము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపంసకులు గలరు ఎందుకంటే మరి మాటలు అంగీకరించుగలవాడు అంగీకరించును కాక అంటే మనం అంగీకరించాల ఎందుకంటే ఆయన సేవ ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది ఆయన పోడిన పడిన ఆరాటము దేవుని కొరకై తృష్ణ ఉన్నాడు ఆయన ఆయన సముద్రాలలో ఓడలు పగిలి చెక్కల మీద సలికి కొన్ని రోజులు సూర్యుని చూడని ప్రదేశాలలో ఆయన ప్రయాణించాడు ఎవరు ఎవరు చేయలేరు కదా మరి తనకు తానే ఆయన ఎలాంటి కోరికలున్నా ఆ కోరికలను బిగపట్టి దాటిని ఆయనలో ఉన్న కోరికలను అణి ఆయన ఆయన కోరికలను అణిచి ఆ పావులు అందుకని అతడు మరి నపుంసకుడుగా మరి మనము పరిగణించొచ్చు దేవుడు మరి ఆ విధంగా వారిని లేవనెత్తుకున్నాడు ఎందుకంటే ఆయనే మరి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన యొక్క విధానాన్ని మరి దేవుడు ఆయనకు సంతోషకరంగా ఆయనను స్థుతించి గనపరిచే విధంగా ఆయనను మరి చేశాడు అదే దాని గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండో వచనము ఐదో అధ్యాయము పన్నెండో వచనము ఈ దానియలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియటకును మర్మములు బయలుపరుచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమునకు తెలియగలవాడుగా కనబడిను గనుక ఆ రాజు అతనికి గెల్తషాజరు అను పేరు పెట్టెను ఈ దానియలను పిలవనంపము అతడు దీని భావము నీకు తెలియజెప్పును ఈ దానియాలు ఎవరంట శ్రేష్టమైన ఈ అన్య ఉండి ఈ యొక్క నపుంసకులుగా చేయబడిన ఈ దానియాలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయటకును మర్మమును బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడ్డాడంట గనుక ఆ రాజు అతనికి పెలిచే అను పేరు పెట్టాను ఈ దానియలను పిలువనంపము అతడు అతడంట నేను భావము తెలియజేయనని చెప్పి తెలియజేస్తాడు ఆయన భావము తెలియజేస్తాడు అని చెప్తుంది అప్పుడు వారు దానియలను పిలువనంపిన అతడు రాగా రాజు ఇట్లను రాజకు నా తండ్రి యూదేలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చిర మగు యూదులలో నుండు దాని ఏలువు నివేగదా అని అడుగుతున్నాడు ఎందుకంటే మరి దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిమి అంటే దేవిని నమ్మిన ప్రతి ఒక్కరూ మరి ఆ జ్ఞానముతో ఉండాలని మరి దేవుడు భావిస్తున్నాడు ఆ జ్ఞానమును ఎవరు పొందలేని స్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే ఒకరికి జ్ఞానము కొరగా ఉంటే అతడు దేవిని అడగవలను అది వానికి అనుగ్రహంపబడనని యాకోబు పత్రికలో రాయబడి కానీ మనము దేవిని అడగక ఆయన జ్ఞానం పొందేవారిగా లేము అందుకని ఆయన జ్ఞానమిచ్చుటకు సమర్థుడు ప్రాణాలు కాపాడుతుటకు సమర్థుడు అయినప్పుడు మనిషి ఆయన సృష్టించి ఆయన భయభక్తుల్లో జీవించే వారికి జ్ఞానం ఇవ్వడని ఎలాగనుకుంటాం ఇస్తాడు అందుకనే దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము జ్ఞానముని నందున్నవని నిన్ను గూర్చి వింటిమి అని అంటుండ మరి ఇంత జ్ఞానమును మరి దేవుడు వారికి ఎందుకు ఇచ్చిందంటే వారు జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని సమర్పించేసుకున్నారు దేవునికి ప్రాణాత్మ దేహములను మరి దేవునికి సమర్పించుకొని ఉన్నారు కాబట్టి మరి ఆయన దేవుడు ఆయన సమర్పణను మరి వీళ్ళు నా కొరకు బతికే వాళ్ళే కాబట్టి ఆయన ఆయనకు ఎలాంటి హాని జరగకుండా ఆ బబులోని దేశంలో వరణి హెచ్చించాడు ప్రధానమంత్రులుగా చేశాడు దాన్ని ఎందుకంటే ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు చిగ్గుపరచువాడు కాడు ఎందుకంటే పౌలు మరి తన్ను తానే మరి ఏసు గురించి సాక్ష్యమిస్తూ అంటాడు నేను ఏసుక్రీస్తును పోలి నడుచుకున్న తీరుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఆయన ఎంత క్రీస్తును ధరించుకున్న వాడు కావాలి పౌలు వులు ఆయన క్రీస్తును ధరించుకున్నాడు కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి అంటాడు ఆ నడబడిక ఆయన సూయించుడు మనకు అపోసల కార్యంలో తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన వద్దాం ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాచకుల అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చను చూడండి అధికారం పొందిన ఏం చేసిండు ఇతన్నే నేను ఒక సాధనంగా ఎంచుకుంటానన్నాడు అప్పుడు మరి దేవుడు రాజుల ఎదుట సమర్థుల ఎటువంటి వారి ఎదుటనైనా కూడా నేను ఆయన ఒక సాధనముగా ఎన్నుకుంటున్నానన్నాడు అదే పదారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూడండి పాపోసల కార్యంలో ఆయన ఇలాగో అనేక దినములు చేయుచుండెను కనుక పౌరు వ్యాఖ్య దాని వైపు తిరిగి నీవు ఇమ్మని వదిలి పొమ్మని ఏసు క్రీస్తు నామంన అని ఆ దయ్యంతో చెప్పాను చూడండి ఇప్పుడు ఎంత దేవునిలో దేవిని ఆత్మను ఎంత పొందుకుంటే ఎంత పవర్ ఉంటుంది ఆయనను ఖాళీ మాట చెప్తే పౌలు ఆ దయ్యం వెళ్ళిపోయిందట కొన్నిసార్లు కొన్ని రోజులు అతను మరి ప్రార్థన సమయానికి వెళుతుండగా పోతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత అతని యజమానులకు బహులాఘము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుపడగా ఎదురుపడగా వచ్చింది ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవిని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును ప్రచించు ప్రచురించు వారై ఉన్నారు ఉన్నారని కేకలు వేసి చెప్పాను చూడండి ఆ దయ్యము సాక్షమిస్తుంది వీళ్ళ పవర్ను చూసి దేవిని దేవుడు వాళ్ళలో ఉంచిన అభిషేకాన్ని గుర్తించి మరి దయ్యము సాక్షమిస్తుంది వీళ్ళట సర్వోన్నతుడైన దేవిని దాసులు అని దయ్యము సాక్షమిస్తుంది ఇక్కడ వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్తుందంట ఇట్లా అనేక సార్లు జరిగినప్పుడు ఆమె ఇలాగా అనేక దినములు చేయిస్తుండెను గనక పౌలు వ్యాకుల పడ్డట బాధపడ్డాడట చిన్నదాన్ని ఎందుకు బాధిస్తున్నావు దానివైపు తిరిగి నువ్వు ఈమెను వదిలిపొమ్మని ఏసు క్రీస్తు ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యముతో చెప్పిండట అంతే ఆ మాటలో ఎంత పవర్ ఉంది యేసు నామమును ఉచ్చరించినప్పుడు ఎందుకంటే మరి ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు యేసు ప్రభువు దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడు తన ప్రాణాత్మ దేహములను పనంగా పాదాల చింత పెట్టేసిండు ఎలాంటి ఆశ లేకుండా ఆయన పౌలు సమర్పించుకున్నాడు కాబట్టి ఒక సాధనముగా తయారయ్యిండు అందుకని మరి ఆయన ఆ విషయంలో ఒక మాట చలవించినంతే ఆమెను విధులు వెళ్ళిపోవని చెప్పేసి ఆమెను ఆ చిన్నదాన్ని విడిచి వెళ్ళిపోవని చెప్పినప్పుడు మరి ఆ దయ్యము మరి వెళ్ళిపోయినట్లు దానివైపు నీవు తిరిగి నీవు ఆమెను వదిలిపోమ్మని ఏసుక్రీస్తున్నామన ఆజ్ఞాపించుతున్నారని ఆ దయ్యముతో చెప్పను వెంటనేది అది ఆమెను వదిలిపోయను చూడండి మరి ఎంత అధికారం లేకపోతే దేవుడు మరి ఆయన విషయంలో మరి పౌలు గారి మనవి మాట చూపు ఏదంటనైనా కూడా పాపము లేకుండా అయినా సంపూర్ణమైన జీవితం జీవించింది పౌలు అందుకనే మరి అసవంటి మనిషి క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు అందుకనే నేను మిమ్ములో పోలి నడుచుకున్న తీరుగా మీరు మమ్మల్ని పోలి నడుచుకు నన్ను పోలి నడుచుకున్నాను తీస్తున్న పోలిని మీరు నేను నడుచుకున్నా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తూ ఉన్నాడు అపసుల కార్యంలో ఇరవై అధ్యాయము ఇరవై మూడు నుంచి చదువుదాం ఇరవై నుంచి ఇరవైలో ఇరవై నుంచి ఇరవై మూడు అన్న ఇరవై అధ్యాయము ఇరవై వచనం పందకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను చూడండి ఆయన బంధకములు శ్రమలు నా కొరకు ఆయన దేవుని సేవన చేస్తుంది అయినా కూడా బంధకములు శ్రమలు నా కొరకు ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్తున్నాడు నాకు తెలియను ఇవన్నీ నాకు సాక్ష్యమిస్తూనే ఉన్నాయి దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు అయితే దేవిని కృప సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటే అందు నా పరుగును నేను ప్రభువైన వేసు వలన పొందిన పరిచర్యను తుడము తుదముటించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదు దేవి స్తోత్రం ఎందుకంటే ఇట్టి తెగింపు ఇట్టి సమర్పణ జీవితము ప్రతి కలిగి ఉండాలని మనము గమనించుకోవాలి ఎందుకంటే నపుంసకులుగా మరి తల్లి గర్భంలో పుట్టిన పుట్టిన వారు నపుంసకులుగా ఉన్నారట ఎందుకండి చేయబడిన నపంసకులు మళ్ళీ కానీ మత్త వార్త మత్త వార్త ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో పంతొమ్మిదో అధ్యాయము పన్నెండో పన్నెండో వచ్చిన తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టినవారు గలరు మనుషుల వలన నపంసకులుగా చేయబడిన నపంసకులను గలరు పర్లోకరము తమ్మును తానే నపంసకులుగా చేసుకొనిన నపంసకులను గలరు అంగీకరింపగలడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను చూడండి ఎంత ఈ మాటలు మనము ముగ్గురి ముగ్గురు విషయాలలో ముగ్గురి ప్రవర్తన విషయంలో మనం చూసినాం ఎందుకంటే ఈ నపంసకులు అనేవారు మరి ఒకరు కొంతమంది బబ్లో దేశంలో మనకు కనిపిస్తారు మరి గాజా పట్టణంలో మరి ఆ యొక్క మరి బాప్తిసం పొందిన నపుంసకుడు మరి ఆయన కందకేంది కింద ఆయన ధనాగారం కింద మరి అధిపతి అయిన వాడు మరి ఆయనక ఆయన కనిపిస్తూ ఉంటాడు నపుంసకుడు ఎందుకంటే మరి తరువాత మరి నపుంసకుడు ప్రతి ఒక్కదాన్ని మరి తన ఆశలను ఏమాత్రం కూడా మరి లెక్క చేయకుండా తన ప్రాణము కూడా నాకు ప్రియమనదిగా కాదు అని ఎంచుకున్నవాడు మరి ఇతడు కూడా నాపుంసకుడుగా అంటాడు ఒక మాట ఏంటంటే కేప భార్యను వెంట పెట్టుకుని సేవ చేస్తున్నందుకు మాకు అధికారం అన్నప్పుడు మరి అతను మాకున్నది కానీ మేము పరలోక రాజ్యము నిమిత్తము మేము అన్ని చంపుకున్నాం వాటిని బంధించి పెట్టాం ఎలాంటి కోరిక మాలో లోకానుసారమైన కోరిక మాలోకి రావడానికి వీళ్ళేది అని ఆయన నిశ్చయించుకున్నాడు క్రీస్తుకు సమర్పణ జీవితంగా కానీ మనము ఏం సమర్ సమర్పించుకుంటున్నాం మనము ఎవరికి సువార్థ ప్రకటిస్తున్నాము మరి మనము ఎవరి బందకట్లను విడుదల చేస్తున్నాం ఎవరిని విడుదల చేయట్లేదు కానీ ప్రభు మరి వీరికి ఇచ్చిన మరి ఆధిక్యత మనకివడ వాళ్ళకున్న సమర్పణ జీవితం మనకు మనం కలిగి ఉంటే మనకు ఆయన ఇవ్వడ ఇస్తాడు వాళ్ళు నపుంసకులుగా ఉండి కూడా మరి కొన్ని ఆత్మలను రక్షించి మరి ఒక దేశము గాని దేశంలో సాక్షులుగా గొప్ప ప్రధానులుగా ఇలా పడ్డారు పేరు అంత గొప్ప చేశారు మరి మనం ఎందుకు చేయలేము ఇక్కడున్న మనం మనకే మనం సువార్థ ప్రకటించుకోలేని పరిస్థితులు మరి ఇక్కడున్నాయి మరి ఎప్పుడు మనం సువార్త ప్రకటిస్తాం ఎప్పుడు మనము ఒక ఆత్మ గురించి ప్రయాస ఆయన యుద్ధకు ఎలా నడిపిస్తాం మనకు ఒకరు సువార్థ చెప్పకపోతే మనం కూడా రక్షణ పొందేవారం కాము కదా మనకు మన రక్షణ దొరికింది మరి మనం కూడా ఇంకొకరిని ఆత్మను రక్షించాలి కదా అందుకనే మరి మరి పౌలు విషయంలో చూసుకుంటే ధాన్యాలు షడ్ర మిషక మరి ఈ యొక్క నపుంసకుడు మరి ఏషేయ గ్రంథాన్ని చదివిన ఆ నపుంసకుడు కూడా మరి ఈ నపుంసకులు అనేవారు మరి దేవునికి ఎంత గొప్ప సాక్షులుగా ఉన్నారంటే మరి వారిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు మరి నామాన్ని అందరికీ ప్రకటించాల ఎందుకంటే వారు ఆ స్థితిలో ఉండి కూడా దేవిని మయమపరిచిరే అన్నీ ఉన్న ఈ యొక్క ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ యొక్క మనము ఉన్న స్థితిలో కనీసం పక్కవాడికి కూడా మనం వార్త చెప్తున్నందుకు సిగ్గు క్రైస్తవులన్నీ ఏలన చేస్తారేమో ఆ సిగ్గు ఉన్నప్పుడు మరి దేవుడు కూడా నిన్నప్పుడు అంగీకరించకపోవచ్చు నువ్వు ఈ లోకంలో ఆయన నొప్పుకుంటేనే ఆయన ఆ లోకంలో నేను అందుకనే కదా దేవుడు వెక్కిరింపబడ్డాడు మోసపోకుడు అంటాడు అందుకని మనుషుడు ఏ పంట వెతుటే అదే పంటకు వస్తాడు ఎందుకంటే ఇక్కడ నువ్వు ఆయన ఒప్పుకుంటే ఈయన ఈయన నా ఆయన కూడా అక్కడ ఒప్పుకుంటాడు అది మనం గమనించుకొని మరి సువార్తకు మనము వెళ్ళేవారిగా ఉండాల సర్వసృష్టికి సమ మనము సువార్త ప్రకటించే వారిగా ఉండాలి అందుకని దేవునికి వందనాలు మరి రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నారు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమగల నాయన మీ పరిశుద్ధ రామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభు నాయనా ప్రభు మా తండ్రి మీరు నా తండ్రి ప్రభువ మరి సువార్త సమర్పణ జీవితాలను మీరు ఏర్పరుచుకునే ఏ విధంగా నాయనా ప్రభావ కాపాడగలతకు సమర్థుడవు ప్రభు కానీ నాయన మరి వారు సాక్ష్యము పొందిరు నాయన దేశము కానీ దేశము బానిస బతుకుల్లో ఉండి కూడా అయ్యా నీకు ఏమాత్రము కూడా నా తండ్రి నీ యొక్క నామాన్ని కించపరచలే ప్రభు నీ నామాన్ని ఎత్తి పట్టుకురు ప్రభువ అగ్ని బలముల బలాన్ని సల్లార్చరు ప్రభువాళ్ళు నా తండ్రి అట్టి తెగింపు మాకు కూడా అనుగ్రహించండి పౌలు నా ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా నేను ప్రియముగా ఎంచుకోవట్లేదు నా కొరకై బంధకాలు శ్రమలు కాచుకొని ఉన్నాయి నేను భయపడను సువార్త ప్రకటిస్తా అంటు అవును ప్రభు నా తండ్రి తెలియని ఇంకొక నపుంసకుడు అయ్యో గొర్రెపిల్ల వదకు తేబడిన గొర్రెపిల్ల ఏ మాత్రం మాట్లాడకుండా ఆయన బాప్ తీసం నపుంసకుడు కూడా ఉన్నాడు ప్రభు మరి ఆయన కూడా అనేకులకు సువార్త ప్రకటించొచ్చు కానీ మేము ప్రకటించే వారిగా ఉండాలా ఆయన మరి ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పించుకునే వారిగా ఉండాలా ప్రభ నీ నామానికి మహమ తెచ్చేవారిగా ఉండాలా ముఖ్యం ప్రభావ నా తండ్రి అనేకులకు సువార్త ప్రకటించి నీ వైపు తిప్పి దేవ మరి తండ్రి బల నమ్మకమైన మంచి దాసుడా అని పేరు మీరే సహాయం అనుగ్రహించి మీ నామానికి మహమ తెచ్చుకోమని వేసు నామంలో అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ సిస్టర్స్ అండ్ బ్రదర్ ఒక ప్రార్థన అంశం గురించి గ్రూప్ లో పెట్టారు రవి బ్రదర్ కరుణాకర్ బ్రదర్ అని ఆయనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి ఆయన శ్వాస తీసుకోలేకపోతుండ కాబట్టి ఆ వ్యక్తి గురించి ప్రార్థించాలని గ్రూప్ పెట్టారు ఒక ముగ్గురు చేయండి ఒక వ్యక్తి గురించి కరుణాకర్ బ్రదర్ లంగ్స్ ఇన్ఫెక్షన్ శ్వాస తీసుకోవడంలో ఆ బ్రదర్ ఇబ్బంది పడుతున్నారు దేవుడు స్వస్థపరచాలని మన మధ్యలో ఉన్న సుజాత సిస్టరు పరిశుద్ధ బ్రదరు అలాగే రవి బ్రదరు ప్రార్థిస్తారు తర్వాత అన్న మనకు ఆశీర్వాదం పరిశుద్ధ ప్రతిమా తనికరంగా తండ్రి కృప కలిగిన దేవామి గణి నానికి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ వివరికాల నుంచి ఇంతవరకు నేను సహాయపడినందుకే ఉంది సాయంత్రకాల మీ సన్నిధిలో ప్రభావ తండ్రి గడప మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృపిస్తులు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా ప్రాముఖ్యంగా నీ పాదాలు చెంతకొస్తున్నాం తండ్రి కరుణాకర్ బ్రదర్ గురించిన తండ్రి జ్ఞాపకం చేసుకునండి కృప చూపించండి నేను శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్ తో నా ప్రభా లంగ్ ఇన్ఫెక్షన్స్ తో నా ప్రభాతం నువ్వు బాధపడుతుంటున్నాయి కదా మీ గాయపడినసంతో ముట్టండి తాకండి ఎస్సుక్రీస్తున్న అమ్మంలో సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రతి అవయవంలో ప్రభా మీ జీవంలో అనుగ్రహించండి ప్రతిదీ నైనా ప్రభా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా లేవ నువ్వు గొప్ప కార్యాలు చేసేదేవుడో ప్రభ స్వస్థపరచు దేవుడో ప్రభా ఇంకా అసాధ్యమైందంటే ఏది లేదండి మీ కృపను అనుగ్రహించమని స్వస్థపరచమని ప్రార్థిస్తూ తల్లి కుటుంబానికి శాంతి సమాధానం దయచండి కావాల్సిన ప్రతి ఆర్థిక అవసరతలు మీరు అనుగ్రహించండి నేను తన తీసుకుంటున్న మెడిసిన్స్ లో మీరు రక్త ప్రోక్షను దయచేయండి డాక్టర్స్ మీ జ్ఞానం అనుగ్రహించండి నా ప్రభుత్వ తండ్రి తొందరగా తండ్రి త్వరగా నైనా సంపూర్ణంగా స్వస్థ పొందే రికవర మీరు రుభూపించమని ఆ బ్రదర్ని తండ్రి మీ నామానికి మయంకరం మీ సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంది కుటుంబానికి కావలసిన ప్రతి అవసర మీరు తీర్చండి రక్షణను ప్రతి రెబిలి రక్షణలో నడిపించమని మీ గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థించబెడుకున్నాను తండ్రి మామ్మే రెగ్యులర్ బ్రదర్ పరిశుద్ధులకు తండ్రి కృపమే జీవం గల దేవ జీవాధిపతి నీకెంతో వందాలు ఇసయ్యా నిన్న నీడు నిరంతరం ఏకరింతకున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రమైన ఏసు పరిశుద్ధ నామం బట్టి ప్రభా కర్ణాకర్ పేద నుంచి ఓ దేవ ఇసయ్య నీకెంతో వన్నాలు ప్రభా ఏసు పరిశుద్ధ నామను పత్తి అవయానికి సమాధానం ప్రకటిస్తున్నాం ప్రతి చీకటి శక్తులు అందక తురాత్మను అల్లం సినిపిస్తున్న ప్రతి తురాత్మలని ఏసు క్రీస్తునామలో గద్దిస్తున్నాం ఈ పార్టీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రైనా కలువరి సెల్ లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత తండ్రి మీరిచ్చిన అధికారం బట్టి మేము మీ మహిమంతమై ఓ ప్రవ అక అధికారం తన జీవితం మీ వాడుతుండగా సంపూర్ణమైన హీలింగ్ పూర్ణ స్వస్థత ఏసు క్రీస్తునామల బిడ్డ కలుగును స్వస్థ పచ్చి మీ మహిళ మీద పెట్టుకోండి ఆయన చేసిన ప్రతి పాపంలో క్షమించి మీ కనికరిని చూపించి అయినా మరొక అవకాశాన్ని గ్రహించండి లంగ్స్ ఇన్ప్రీక్షన్ ఎంతగానో బాధపడుతున్నాడు ప్రవ నా తన్ని తన కుటుంబీకులందరినీ మీరు ఆదరించండి వాళ్ళ పచ్చండి నా నా తన విశ్వాసంలో మీరు నా దేవ నీకు ఎంతో వందాలు ప్రవ సంపూర్ణ ఆరోగ్యం దయచేసి తిరిగి లేవనెత్తండి మీ కొరకు సాక్షిని పెట్టుకోమని ప్రార్థిష్టం గొప్ప దేవ నీకెంతో వందాలే ప్రతి ఆత్మ మీది ప్రవ ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం నా తండ్రి నీ నామం బట్టి మేము ప్రార్థిస్తున్నామైనా బిడ్డ మీరు బతికింప చేసి మీ జీవం ఓ ప్రభావ బిడ్డకు దయచే ప్రార్థి జీవం వేయడానికి లోకానికి మీరు రెచ్చినైనా ఆ బిడ్డకు ప్రభావ సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు పరిశుద్ధ నామున పతి శోధన పతిక్యూలు ఆ బిడ్డ జీవితంలో వేస్తున్న దుష్టాత్మలను వాడేసే పత్తి ప్లాన్స్ క్యాన్సిల్ చేస్తున్నాం యేసు క్రీస్తు తన జీవితాన్ని ప్రభా సెటిల్ చేసినైనా లేవనైతే మీ మయమార్దం నిలబెట్టుకో మీ గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని స్వస్థ పచ్చి మీ మై మతమే నిలబెట్టుకోమని ఈసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రిత సిస్టర్ ఇప్పుడు ప్రార్థించండి సిస్టర్ మన మధ్యలో ఉన్న గ్లోరీ సిస్టర్ ప్రార్థిస్తారు సిస్టర్ మీరు ప్రార్థించండి సిస్టర్ స్తోత్రం పరిశుద్ధ రామాయమలా రజాని కొందనాలు తండ్రి బ్రదర్ ని ముట్టండి దేవా లంగ్స్ ఇన్ఫెక్షన్ తీసివేయండి నీ గాయపడి నష్టంతో అప్పుడని ముట్టి తాకి శ్వసపరిచి విడుదల మీరు దయచేసి అప్పుడ మీరు రక్షించుకొని నీ కృపలో భద్రపరుచుకోమని ఏసు కృష్ణున్నాం తండ్రి ఆమె మనసు క్రిస్ యొక్క కృప సమాధం నడిపింపు మనందరికీ సదకాలంతో అందరూ పెళ్తుల